గణపతి పుంహవామహే ఉపమశిరమస్తమ జేష్టరాజన్ బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వన్నోతసాదనం శ్రీమహాగనాపత సదాశివసరంభా శంకరాచార్యమస్మాచార్యపర్య వందే గురుపరా అర్జునం పరం బ్రహ్మ పరం ధామత్రం పరం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభు ఆహుస్వా మృషయేర్ణారదస్త అసిలో వ్యాస స్పయ్రవీషి మే ఈ ఋషులందరూ కూడా నీ గురించి ఈ విధంగా చెప్తూ ఉంటారు ఏమని పురుషం వాం ఆహు ఈ ఋషులందరూ నీ గురించి ఇలా చెప్తారు ఎవరి ఋషులు అందరూ సర్వే ఋషయ ఋషి దర్శన ఋషి అంటే ఉంటే గడ్డాలు మీసాలు పెంచుకుంటే ఋషని కాదు ఋషి దర్శన తర్వాత ఎప్పుడూ కూడా తనకి తానే విషయని పేరు పెట్టుకుంటే ఆయన విషయం అవచ్చు కాకపోవచ్చు ఎగరవాళ్ళు విషయమే అన్నారు ముందుగా లోకల్లో ఎంఏ అని మీరు పేరుకి చిగురును ఎంఏ ఎంబీబీఎస్ ఎంఎస్సీ అలా డిగ్రీ పెట్టుకుంటారు పేరుకి చిగురును పెట్టుకుంటాను ఒకవేళ మీ ఆ క్వాలిఫికేషన్ లేకుండా మీరు ఎంఏ అని పెట్టుకుంటే ఇట్ ఈజ్ ఎన్ అఫెన్స్ And you are liable to be criminally prosecuted. That's why you have a long time for a long time for a long time. But it's a case of the Indian Penal Court, it's a case of error. If you have a degree, you have a male. But if you have a title, you have a title, you have a title, you have a title, you have a title, right? The Prophet also has a title. If you have a title, you have a title. బ్రహ్మవిద్య ధురంధర అని మీరు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు అయితే భగవద్గీత పారీన అని కూడా పెట్టుకోవచ్చు నేను నన్ను అడిగితే మీకు ఏమన్నా సలహా చెప్తాను ఒక మంచి పొడగాటి పొడవాటి సంస్కృత సమాసనం పెట్టే మీరు పెట్టుకోవచ్చు సింపుల్ గా పెట్టుకోవాలంటే రుషి అని కూడా పెట్టుకోవచ్చు వెరీ సింపుల్ మోడర్న్ స్టైల్లో అలా ఎవరికి అని పెట్టుకోవడం ఉన్నది సరికాదు అది ఆ తరం అయిపోయాక తరువాత తరం వారు అబోరయ్య మహర్షి అని చెప్పినంతే ఆ విధంగా ఋషి అనే పేరు స్థిరపడింది వీళ్ళందరికీ వాళ్ళు పెట్టుకున్న పేరు కాబట్టి సో అటువంటి ఋషులందరూ కూడా ఈ ఋషులు మానవులలో మాత్రమే కాకుండా దేవతలలో కూడా ఉన్నారు దేవతలలో ఋషులు ఉన్నాయి మనకి ఎలా తెలుసు అంటే మనమేం చూసామా పెట్టేవా అంటే పురాణాల్లో అలా చెప్తారు అంటే ఋషి అన్నవాడు ఎక్కడ ప్రాణి సముదాయం ఉంటే అక్కడ ఋషి అనేవాడు ఒకటి ఉంటాడు ఉండే అవకాశం ఉంటుంది సత్యము తెలుసుకున్నవాడు అటువంటి దేవతలలోని ఋషులలో ప్రముఖుడు నారదుడు దేవ ఋషికి నారదస్థ ఆయన కూడా ఇలాగే చెప్తూ ఉంటాడు ఇంకా ఎవరు చెప్తారో అసిత అని ఋషి సిత మామూలుగా ఉరవాళ్ళు పేర్లు ఆ మనిషి రంగుని బట్టి పేర్లు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఇప్పుడు శ్రీకృష్ణుడు కృష్ణ అంటే తెలుగులోకి అనువాదం చేస్తే నల్లనయ్యా నల్లనివారు అనే కోపన్నగారు సంస్కృతంలో కృష్ణ అంతే అదే పేరు స్థిరపడిపోయింది నల్లని వాడు పేరు ద్రౌపదికి కృష్ణ అని పేరు ఆవిడ కూడా ఒక ఇంత నల్లగా నల్లగా అంటే నిలిచిపోలా అని కాదు ఒకసర నల్ల నలుపు ఉంది అదే కాబట్టి ఆవిడికి కూడా కృష్ణ అని పేరు ద్రౌపది అనే పేరు తిరుపద మహారాజు యొక్క కుమార్తె కనుక ద్రౌపది నల్లగా ఉంటుంది కాబట్టి కృష్ణ అర్జునుడు కూడా ఒకసర నల్లనివాడే కాబట్టి అర్జునుడికి కూడా కృష్ణ అని పేరు వ్యాసుడు కూడా కొంచెం నల్లగానే ఉండేవాడికి అంతేత ఆయనని కూడా కృష్ణ అని పేరు కృష్ణ ద్వైకో ఆయన సో ఈ విధంగా అసితహ అంటే కృష్ణ అని అర్థం అందుకోసం చేశారు ఇంకా అసంత ఆ మహర్షి కూడా ఒకసారి నల్లగా ఉండి ఉండేవాడు ఇంకేత ఆయనకి అనే పేరు వచ్చి అయి ఉండొచ్చు అంటే నేను ఊహిస్తున్నా అనే పేరు మటుకు అది సార్థక నామధేయము ారం జ్యి నారదహ నారం అజ్ఞానమును జ్యతి ఖండించువాడు అంటే పోగొట్టువాడు కనుక నారదహ అనే పేరు అలాగే దేవలహ అనే ఒక మహర్షి పేరు ఈ దేవలుడు అనే మహర్షి ప్రసిద్ధమైనవాడు ఎంత ప్రసిద్ధుడు అంటే ఆయన పేరు మీద ఒక స్మృతి కలదు మనుస్మృతి మను అనే మహర్షి పేరు మీద అలాగే పరాశర స్మృతి యాజ్ఞవల్క్య స్మృతి అదేవిధంగా దేవల స్మృతి కలదు దానిని బట్టి మీరు ఆయన యొక్క స్థాయిని ఊహించవచ్చు ఒక గొప్ప మహర్షి వ్యాస వ్యాస మహర్షి భగవద్గీతను కూర్చిన వాడు వ్యాసుడే బోధించిన వాడు కృష్ణుడైతే కూర్చున్నవాడు వ్యాసు యాసేనే గ్రహితాం మీరు ధ్యానంలో చెప్తూ ఉంటారు కదా గ్రహణము అంటే కూర్చుతా సో ఆయన పైగా స్వయం చేయవ గ్రవీషమే ఈ విషయాన్ని నీ నీవే కూడా చెప్పినావు చెప్తున్నావు ఏమిటి విషయము నీవు భవాన్ నీవు పురుషుడవు శాశ్వతుడవు దివ్యుడవు దివ్యుడు అంటే సాధారణంగా మన సమాజంలో ఒక ప్రథ అంటే సమాజం యొక్క ఒక దృష్టికోణం అలా ఫిక్స్ అయిపోయి ఉంది అది కొంచెం మరి అంతల్లా ఫిక్స్ కంటే బాగుంటుంది కొంత ఓపెన్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది ఉదాహరణకి దేవ అన్నారు అనుకోండి దే అంటే ఒక ఆయన ఖరీదైన వస్త్రాలు ధరించి పట్టు ఇత్యాది వస్త్రాలు ధరించి తర్వాత కిరీతో హరిపెట్టుకుని అక్కడెక్కడో పైన ఎక్కడో ఉంటాడు అని అలాగే ఫిక్స్ చేసి పెట్టారు సమాజంలో శాస్త్రంలో అలా ఫిక్స్ చేయలేదు కొంత పురాణ వాంగ్మయం కూడా ఆ రకమైన ఫిక్సేషన్కి దోహదపడింది అని చెప్పక తప్పదు కానీ వాస్తవం అది కాదు వాస్తవం వస్తు వస్తుతి ఏమంటే ఎక్కడో గాయ నిలబడి ఉన్నాడు తిరుగుతున్నాడు ఇట్స్ నాట్ లైక్ దాట్ cannot be like that. I am sure so you would appreciate it. So, Vastusthideva can say, Prakashaswarupuru anatha. Suryo devata, Chandramadevata, they will, even you could have Prakashaswarupamu, Haitanyaswarupamu. Surya do not say, one of the most important things, animatramayamirhanu koju, a Monday goal is a physical aspect. A physical aspect is, ఆశ్రయించి ఒక చైతన్య శక్తి కలదు దానికి దేవత అంటే కాబట్టి దేవ అంటే సో అటువంటి దివ్య అనే పదం కూడా దేవ అనే పదము వంటిదే అంటే శుద్ధ చైతన్య స్వరూ కూడదు అని ఆదిదేవం ఆదిదేవం అంటే దేవతలకు అర్థం మొట్టమొదటి వాడు అంటే దేవతలలో మొదటి వాడు అంటే ఇంద్ర వరుణ అగ్ని ఇత్యాది దేవతలందరూ కూడా ఏ హిరణ్య గర్భుల నుంచి ఆవిర్భ ఆవిర్భవించినారో ఆ హిరణ్య గర్భలకు ఆదిదేవుడు అనిపడు హిరణ్య గర్భుడు పదము సమాజంలో కొంత ప్రఖ్యాతి చెప్పుకోవాలి ఎందుకంటే సమాజంలో పురాణ స్టోరీల యొక్క ప్రాముఖ్యం ఉంటుంది కనుక మీకు పురాణ వాయుమయంలో ఏ ఏ తత్వాన్ని బ్రహ్మదేవుడు అనే పేరుతో వ్యవహరిస్తారో అదే తత్వానికి వైదిక వాంగ్మయంలో హిరణ్య గర్భుడు అని వ్యవహారం కాబట్టి హిరణ్య గర్భుడు ఉన్నా బ్రహ్మదేవుడు ఉన్నా ఒకటే కనుక సృష్టి త ఆయన నుండే ఈ సకల సృష్టి ఆవిర్భవించినది ఆవిర్భవించే క్రమంలో ముందు దేవతలు తర్వాత మానవులు తర్వాత పశుపక్ష్యాదులు ఆ విధంగా ఆవిర్భవించినవి ఈ దేవతలందరికీ కూడా మొట్టమొదట ఉన్న మొదటి దేవుడు ఆదిదేవ హిరణ్యగర్భ ఆయన సమష్టి ప్రాణశక్తి విజ్ఞాన శక్తి స్వరూపుడు ఈ బ్రహ్మాండ మంత్రను ఉన్న ప్రాణశక్తి విజ్ఞాన శక్తి స్వరూపమైన తత్వానికి హిరణ్య గర్భ సో ఆ హిరణ్యగర్భుడు ఆదిదేవుడు అట్టి హిరణ్యగర్భుడవు నీవే ఆదిదేవం అజం విధుం అజం పుట్టుక లేని వాడము నీదే నీకు పుట్టుక లేడు అని సో భాష్యకారులు చెప్తారు చూడండి పరంపీ పరం బ్రహ్మ పరమాత్మ అది పరం బ్రహ్మా అంటే అర్థం పరం ధామా పరం తేజ అర్థం పవిత్రం పావనం దానికదే అర్థం పరమం ప్రకృష్టం అంటే దానికే అది అర్థం నీకు భాష్యశలిని తెలియడం కోసం చెప్తున్నాను అలాగా భవాన్ దానికి వేరే అర్థం అక్కర్లేదు ఇంక మళ్ళీ దానికి కూడా అర్థం అక్కర్లేదు సో ఇట్లు ఇస్తే స్టే పురుషం దానికే అర్థం అక్కర్లేదు శాశ్వతము నిత్యం దానికి అదే అర్థం దివ్యం దివి భవం అత నేను అంతవరకు వచ్చాం దివ్యం అంటే అచ్చిందంటే భవ అనే అర్థంలో వచ్చింది దివ్ దివ్ దివి ఎందు గలడు దివ్యందు ఉండువాడు కనుక దివ్య దివి అంటే అర్థం ఏంటి దివి అంటే పైన ఎక్కడో లోపం ఒకటో ఈ వెక్టికల్ మోడల్ వ్యక్తికల్ మోడల్ భూమి బల్లపొరుకుగా ఉండాలి ముందు ప్రారంభంలో లేకపోతే వ్యక్తికల్ హోడల్ ఎలా కుదుర్తుంది భూమి బల్లపొరుకుగా ఉంటే ఈ లేనిది పైకి ఇంకోలేదు ఆ పై లేదు ఆ పై అది మోడల్ థింకింగ్ అలాంటి మోడల్ ఏమీ లేదు కానీ థింకింగ్ కాబట్టి అక్కడ ఎక్కడ ఉండే ద్వలోకం మందు అని మీరు ఈ వెక్టికల్ మోడల్లో చెప్పి చెప్పవచ్చు కానీ దివ్ అంటే చైతన్యము ఆ చైతన్యమునందు ఉండువారు అంటే చైతన్య స్వరూపుడు అని అర్థం స్వయం ప్రకాశ స్వరూపుడు మంచిది ఆదిదేవం సర్వదేవానా ఆదౌభవం ఆదిదేవం సకల దేవతలకు మొట్టమొదట ముందు ఉండువారు హిరణ్య గర్భుడు అట్టి హిరణ్య గర్భుడు ఆదిదేవుడు అది నివే ఆదిదేవుడు ఆ జమ్ము పుట్టుక లేని వాడని ఇప్పుడు చూడండి పుట్టుక అంటే ఉడికే గతానుగతికోలోకహాని పుట్టినరోజు అని అదో పెద్ద హయావిడిగా చేసుకుంటూ ఉంటారు ఈ పిల్లలున్నారు చిన్నపిల్లలు స్కూల్లో ఈ ఈ ఈ మధ్య కాలంలో మా చిన్నప్పుడు అంటే ఏమిటో కూడా మేము అడగడం ఎవరు చెప్పేవాళ్ళు కూడా కాదు ఎప్పుడైనా మా అమ్మగారు అనివారే మీకు పుట్టినరోజు కాదు వాళ్ళ అబ్బాయి అని అనివారే అంటే ఓహో అలాగానే అంతేగాని ఓహో చాక్యులెట్ ఇస్తామని కూడా వాళ్ళు కనిపించేది కాదు వాళ్ళు ఎరగరు అలాంటిది ఒకటి ఉంటుందంటుందని మేము ఎరగడం ఏదో అలా ఉండేది ఇప్పుడు పిల్లలు చిన్న చిన్న పిల్లలు పుట్టినరోజుకి స్కూల్లో అందరికీ చాకులెట్లు పెంచు పెడతారు ఇక్కడ ఇండియాలో అమెరికాలో అయితే హాఫ్ ఇయర్ పుట్టినరోజు ఒకటి ఫుల్ ఇయర్ పుట్టినరోజు ఒకటి పండుగ ఉందో వీళ్ళు ఎంకరేజ్ చేస్తారు అలా ఇంకా హాఫ్ సిక్స్ మంత్స్ అయిన వెంటనే ఓ పుట్టినరోజు సో జనవరి పదో తారీఖు పుట్టిందనుకోండి శిశువు జూన్ పదో జూలై పదో సిక్స్ మంత్స్ అయిన వెంటనే పదో తారీఖు హాఫ్ ఇయర్లీ పడుతుంది మళ్ళీ ఫుల్ ఇయర్ పడుతుంది అలాగే పెన్సిల్వేనియాలో అలా ఉంది అంతటా అలా ఉందో నేను ఎరగను పెన్సిల్వేనియాలో న్యూజెర్సీలో ఈ సిస్టమ్ ఉంది కొన్ని స్కూల్స్ లో ఉన్నారనడం లేదు వాటెవరా సో ఈ రకంగా పుట్టినరోజు పుట్టినరోజు అనేప్పటికీ ఏమవుతుందంటే అదేదో అది శాక్రో అంటే అదే ఒక పడమ సత్యము అనే ఒక సభ కలుగుతుంది అలాంటిది ఏమీ లేదు ఎన్నో సత్యం ఈ పిల్లలు ఎక్కడి నుంచి తెచ్చుకొచ్చారంటే పెద్దల నుంచి ట్యూషన్ నేర్చుకుని తర్వాత ఈ పుట్టినరోజు తీసుకెళ్లి దేవుడికి కూడా పెడుతూ దేవుడి ఇప్పుడు పుట్టాడు ఇప్పుడు పుట్టాడు వంటూ ఉంటాడు అంటే సమస్య ఎక్కడొస్తుందంటే మీరు చదివి ఆ శాస్త్రాన్ని మీరు పట్టించుకోకుండా ఉడితే అలవకగా చదువుకుంటూ పోతే ఏ సమస్య ఉండదు యు ఆర్ ఫ్రీ కానీ ఈ చదివి శాస్త్రాన్ని వంట పట్టించుకోవడము అనే ఆ సిన్సిరిటీ మీరు ఇప్పుడు రోడ్డుకు ఎడమ ప్రక్కన నడువలేను అని చదివి ఓహో అలాగా అలాగే నడవాలి కాబోలు అలా ఉంకు ని ఆ రూలు దాన్ని వాడు ఫుట్పాత్ మీద నడవలను అంటే ఫుట్పాత్ మీద నడిచే ప్రయత్నం చేస్తాడు అలా అలా నడవాలేము అనుకుంటుంది అప్పుడు అక్కడ ఫుట్పాత్ మీద అప్పుడే కూర్చుని కప్పుడు తిరుపుకుంటున్న వాళ్ళు ఏ పోవాలను చెప్పేసి ఈ రూల్లో అలా ఉంది కాబట్టి పటే మీన్స్ ఇస్ అదేవిధంగా శాస్త్రాన్ని ప్రేమతో శ్రద్ధతో చదివివాడికి ఈ పుట్టినరోజు వ్యవహారం చూస్తే కొంచెం అలా చిత్రంగా అనిపిస్తుంది అది మై ఆర్డేషన్ అని చెప్పి సో శ్రీకృష్ణ నీవు పుట్టలేదు అని ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు చెప్తా చక్కగా పాఠం చెప్పేసుకుని వెంటనే శ్రీకృష్ణుడు పుట్టినరోజు మనందరం స్వీట్లు తిందాము అంటే ఆ కాంట్రడిక్షన్ మీకు తెలుస్తుందా సో మీకు ఒక వేదాంతి ప్రిన్సిపల్ ఒకటి ఉంది అదేమిటంటే ఇటువంటి వైరుధ్యాన్ని మీరు పట్టించుకోక ఉండగా కాలక్షేపం చేయటం మొదలు పెడితే మీకు ఆ తత్వము అనుభవానికి రాదు ఎందుకంటే యు కాన్ఫిడిక్ట్ యువర్ సైడ్ అండ్ వన్ సైడ్ చూసే అజం అండ్ నా నేను ఆత్మస్వరూపు ఆత్మంటే అజో నిత్య శాశ్వతతో ఏం పుట్టుక అని అని మళ్ళీ వెంటనే నాది పుట్టినరోజు అంటే ఎల్లుండి మీరు అందరూ వచ్చి నాకేమో సన్మానం చేయండి నేనే అనౌన్స్ చేశాను అనుకోండి ఈ పాఠానికి ఆ యాక్షన్కి ఎక్కడ పొంతన ఉండదు అది చాలా విదృూఢమైన ఇది మరి పెద్దలు ఎందుకు గమనించట్లేదు నాకు తెలియదు నేను చాలా చిన్నవాడిని నాకు ఈ కాంట్రడిక్షన్ కనపడింది ఎనీవే సో అజమ్ నువ్వు పుట్టుక లేని వాడవు ఋషులందరూ చెప్తున్నారు ఋషులందరూ కలిసి అలా నా రోజు అర్ధరాత్రి పసరేట నువ్వు పుట్టావు అని చెప్పట్లే అది అలా చెప్పట్లేదు వాళ్ళు వాళ్ళు ఏమని చెప్తున్నాడంటే అల్లా లోకంలో అనుకుంటే అనుకోవచ్చు కానీ వాస్తవంలో నేను పుట్టుక లేదయ్యా నీకు అని చెప్తాను అది కాబట్టి ఇప్పుడు కాబట్టి కృష్ణుడు పుట్టినరోజు ఎప్పుడండి క్యాలెండర్ చూసి చెప్పండి అలాంటి అన్వేషణ కాదు మీరు చేయాల్సింది పుట్టుక లేదంటున్నాడు ఏమిటిది ఏ క్యా బాక్ హే అని అన్వేషణ చేయాలి పుట్టుక లేదంటాడేమిటి కుట్టలేదంటాడేమిటి ఓవైపుమో మథురలో పుట్టాడు కృష్ణ జన్మస్థానం అంటే జైల్లో పుట్టాడు వసుదేవుడు గృహంలో పుట్టాడు లేకపోతే కంసుని యొక్క జైల్లో పుట్టాడు అని ఇలాగ ఇలాగ చెప్తున్నారే ఇక్కడికి వచ్చేప్పటికీ ఆయనకి పిచ్చా నాకు ఇచ్చా నీకు ఇచ్చా ఎవడికి పిచ్చి ఇప్పుడు వైపు ఇది స్టాక్ లైక్ ఈస్ బేస్డ్ ఇది కాంట్రడిక్షన్ ఈ కాంట్రడిక్షన్ ఇది కాంట్రడిక్షన్ నిజంగా కాంట్రడిక్షన్ అయితే కనుక అయితే ఆ శాస్త్రాన్ని తిరస్కరించాల్సి వస్తుంది శాస్త్రంలో కాంట్రడిక్షన్ ఉండకూడదు అది శాస్త్రానికి విరుద్ధం ఇప్పుడు మీరు ఫిజిక్స్ పుస్తకంలో భూమి చంద్రుణ్ణి ఆకర్షించును అని మొదటి పాఠంలో చెప్పి మళ్ళీ పదకొండవ పాఠంలో భూమి చంద్రుణ్ణి వికర్షించును అని చెప్పారనుకోండి వాట్ కైండ్ ద ఫిజిక్స్ ఇట్ ది నాట్ యాక్సెప్ట్ కాబట్టి ఇది కాంట్రడిక్షన్ అవ్వడానికి వీల్ లేదు దెన్ వాట్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఎ ప్యారాడాక్స్ ఇట్స్ నాట్ ఎ కాంట్రడిక్షన్ బట్ ఇట్స్ ఎ ప్యారాడాక్స్ ఆ పారడాక్స్ ని మీరు వర్కౌట్ చేసుకోవాల్సి ఉంటుంది పారాడాక్స్ చాలా ఉంటాయి వేదాంతంలో వాటిని వర్కౌట్ చేయకుండా మీ వేదాంతం అంటే అదేం వర్క్అవుట్ సో యూ హౌట్ వర్క్అవుట్ దట్ ప్యారాడాక్స్ ఎనీవే అజెం మీకు పుట్టుక దేవుడికి పుట్టుక లేదు మరి నాకు నా మాట మీ మాట ఏమిటి ఆత్మాస్వరూపులుగా మనకి కూడా పుట్టుక లేదు అది ఎం పుట్టుక లేదు అంటే దానివల్ల పెద్ద సమస్య పరిష్కారం అయిపోతుంది ఒకటి ఏమిటంటే పుట్టినరోజు ఎప్పుడో గుర్తుపెట్టుకోవడం ఏమండి సో ఇంగ్లీష్లో సానుక బెస్ట్ వే not to forget your wife's birthday ee atho atho nanu vakyam is to forget it just one time kadive <laughs> well. so kavade ippudu puttukaledu ani kelaku meenu chesukunarani konni ee birthday puttukodovane ee samasya kuda paristhara మీరు గుర్తుపెట్టుకోకట్లేదు ఇంకే ఇంకెందుకు బర్త్డే గుర్తుపెట్టుకోవడం ఈ బర్త్డే నాడు వీళ్ళు ఇది ఇచ్చారు వాళ్ళు అది ఇచ్చారు వీళ్ళు పిలిచారు పిలవలేదు లేకపోతే ఈ శిష్యులు సరైనటువంటి సన్మానం చేశారు చేయలేదు ఈ బెంగల్ అన్ని వదిలిపోతాయి నెంబర్ వన్ ఇది ఇమీడియట్ లౌకికమైన ప్రయోజనం ఇంకో ప్రయోజనం ఏంటంటే మీరు గ్రాడ్యువల్ గా దియర్ ఆఫ్ డెత్ ఈ నుంచి తీరం పెట్టు ఉండదు చూడండి ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్ ఇది కాబట్టి హే శ్రీకృష్ణ నువ్వు అర్జుడవు పుట్టుక లేని అని మహర్షులు చెప్తున్నావు విభుం సో శంకరులు విభుం విభవనశీలం ఆయన విభుడు ఈ విభుడు అంటే అర్థమైతే చెప్తుంటే ఇప్పుడు బంగారం ఉందనుకోండి బంగారము ఇట్స్ ఎ మెటల్ నాట్ ఎ బ్రిటిల్ మెటల్ బ్రిటిల్ అంటే పెలుసు పెలుసుగా ఉండే మెటల్ కాదు చక్కగా సాగుతుంది రేపుల కింద కేగలుగాను సాగేటువంటి లోహము అంటే అలా అయితే సరిపడదు చుట్టూ వాతావరణంలో తేమ ఉంటుంది ఆ తేమతోటి ఇది రసాయన చర్య చందము కాబట్టి అది అలాగా క్లీన్గా మిగిలిపోతుంది దాన్ని మీరు మెరుగుపెట్టి వదిలేస్తే ఆ మెరుగు ఉండిపోతుంది అది ఏదైనా దుమ్ము పడి మెరుగు పరుమరుగ వాళ్ళు తప్ప రసాయన చర్య ఉండదు అంటే అసలు చూసినండి మీరు కనుక ఆభరణాలు అనేక రకాల ఆభరణాలు చేసుకోవటానికి బంగారము ఇచ్చిన ఐడియల్ని మెట్టాలి మంచి చక్కటి మెట్టాలి దానికి ఆ లక్షణం ఉంది ఏమిటా లక్షణము మీ భావాన సూర్యు వివిధ రూపాలుగా తీర్చిదిద్దేటువంటి లక్షణం ఆ బంగారానికి ఉంది అందుగురించే కదా మన లోకంలో బంగారం ఆభరణాలు చేసుకుంటున్నారు ఈ బంగారం కృష్ణాంతం వేదాంతులకి అలా అనుకోవడం వేదాంతుల దగ్గర బంగారం ఏవి ఉండదు వాళ్ళే బంగారం పెట్టి ఆభరణాలన్నీ చేయించరు వీళ్ళు అధ్యక్ష వేదామృతులకి కంసాలి అని పేరు వేదామృతి అన్నాడంటే వాడు కంసాలి ఎప్పుడు బంగారం కలిస్తే మాట్లాడుతూ ఉంటాడు వాటెవర్ ఎనీవే సో ఈశ్వరుడు అట్టిమో విభవణ ఈ ఆభరణ ప్రపంచానికి ఆభరణ ప్రపంచము అంటే అర్థమవుతుందా మీకు చందనాభరణ ఆభరణ ప్రపంచంలోకి అడుగు పెట్టండి అని ఉంది ఒక చోట అదే ఆభరణ ప్రపంచం అది ఒక వరల్డ్ అనమాట ఇస్తే వరల్డ్ ఫార్లమెంట్ అలాగే ఇది కూడా ఒక ప్రపంచం ఎటువంటి ప్రపంచము కావల జంగమాత్మకమైన ప్రాణుల యొక్క ప్రపంచం ఇప్పుడు ఆభరణ ప్రపంచంలో ముఖ్య ధాతువు దింగ్ విచ్ బికేమ్ ఆల్ దో ఫార్లమెంట్ ఏది అని అడిగితే మీరు తక్కువని బంగారము సమాధానం చెప్తారు సరిగ్గా అదేవిధంగా ఈ సకల జగత్తులో స్థావర వ్యంగమాత్మకమైన ఈ జగత్తులో సకల ప్రాణుల రూపంగా ప్రకటమైన ఆ తత్వమేమి అంటే అదే పరమాత్మ పరమేశ్వరుడు పరబ్రహ్మ అని అర్థం విభుం అంటే అర్థం అది విభవనశీలం వివిధ రూపములుగా అయ్యే భవన అంటే అయ్యేటువంటి లక్షణము గల ఈశ్వర అంటే అర్థం ఏంటి సో ఈ నేల నువే నీరు నువ్వే నింగి నువే నిప్పు నువే గాలి నువే ఆ రూపాలుగా నీవే అయినావు కనుక ఒకే పరమేశ్వరుడు ఇన్ని రూపాలుగా మన ముందు ప్రకటమైన ప్రతి జీవుని రూపంగా ఆ పరమేశ్వరుడే ప్రకటపడు జీవుని రూపంగా ఒక కవి అన్నాడు హే ఈశ్వర నీవు రాయిలో నిద్రిస్తున్నావు రాయి కదలకుండా పడుకుంటుంది కదండి రాయిలో నిద్రిస్తున్నావు పక్షిలో ఎగురుతున్నావు పశువులో తిరుగాడుతున్నావు మనిషిలో తెలుసుకుంటున్నావు యు ఆర్ థింకింగ్ ఇన్ ద హ్యూమన్ రోమింగ్ ఇన్ దానిమల్ flying in the bird sleeping in the store anav kavin annadu kabatta aadhanga inni roopamuluga live ungavusuma uh, ane daniki vibham vibhavana sheelam a kavyatantha napathi muniyene oka mahaasthru aina ee daivam gurinchi konni padhyalu raskar samskrutha maahasasrathalo unnayi adu em antaru ante a దినకర బింబే ది దైవము దైవం ఎక్కడ ఉంది దైవం అంటే తెలుసు కదా దేవుడు దైవం ఎక్కడ అంటే దినకర బింబే దిప్య దైవము అంటే సూర్య బింబంలో వెలిగిపోతోంది దైవము శితకర బింబే సించ దైవం చంద్ర బింబంలో భూమినంతని కూడా వెన్నెలను చిలికిస్తోంది దైవము పృథివీ లోకే రోహద్దైవం మీరు నడిచి వెళ్తుంటే చుట్టుముట్టు ఎక్కడ చూసినా గిడ్డిపోర గిడ్డిపోసలు మొలుస్తున్నాయి మొక్కలు మొలుస్తున్నాయి పెరుగుతున్నాయి చెట్లు పెరుగుతున్నాయి అది దైవం ఆ రూపంగా పెరుగుతున్నటువంటిది దైవమే సో ఈ విధంగా వికృతం ప్రకృతి దైవం ప్రతి కార్యమునందు ఉండే కారణము దైవం విషయే విషయే సత్తా దైవం ప్రతి ఆబ్జెక్ట్ నందు ఏ ఉనికి నిన్న మీ మనం చేశాను ఉంది ఉంది ఉంది ఆ ఉనికి అది దైవం సో ఈ విధంగా చాలా కవిత్వం కవిత్వం అంటే విషం ఆ ఆ దైవము ఇన్ని రూపాలుగా అయ్యి అన్ని రూపాలుగా ప్రకటమై ఉన్నది అట్టి దైవము నీవే విభు విభవనశీలం భాష్యకారులు ఈ దృశ్యం ఆహుతి నీవు ఇంటి అని చెప్తున్నా ఎవళ్ళండి చెప్పేవారు భాష్యత ఆహు కథ అని చెప్తున్నారు చాలామంది ఆహు అంటే ఫ్యాషన్స్ అని భ్రమపడతారు ఫ్యాస్టన్స్ కాదు లట్టులోనే ఆహా అనేది వచ్చింది వర్తమాన కాలం అదే భవిష్యత్తులు కట్ట చెప్తుంది అలా భ్రమపడే ఒక ఎవరో ఒక ఆయన ఈ ఆహా అని వచ్చినప్పుడు అని ప్యాస్టన్స్ లో చెప్తుంటే విన్నాను విని అయ్యో ఇది భ్రమపడ్డారే అని అనుకుంటున్నా కాబట్టి అది లట్టే సంస్కృతం దాని వాళ్ళకి ఈ సమస్యనే ఉండవండి మేము ఏ భ్రమలు లేవు మాకు మీరు చెప్పుకుంటూ కూడా అంతే సంస్కృతం వచ్చిన వాళ్ళకే ఇష్టం సో వాం ఋషయ వశిష్టాదయ మా చిన్నప్పుడు సంస్కృత గ్రంథాన్ని సంస్కృతం వచ్చిన వాళ్ళు చెప్పేవారు సంస్కృత విద్వాంసులు సంస్కృత గ్రంథాన్ని చెప్పేవారు సంస్కృతం రాని వాళ్ళు తెలుగు గ్రంథాలని చెప్పేవారు సంస్కృతం రాని వాళ్ళు వేదాంతం చెప్పాలనుకోండి సీతారామాన్యనేయ సంవాదం చెప్పి వర్లేదు అది చెప్పి వాళ్ళు అది వాళ్ళు కూడా మాకు సంస్కృతం రాదండి అందుకే సీతారామ వేదాంత విషయం తెలుసు కనుక సీతారామాన్యనేయ సంవాదము తెలుగులో ముందుకే చెప్తారు ఈ రోజుల్లో ఆ ఇబ్బంది ఎవరూ పట్టడం లేదు రోజుల్లో ప్రతి సంస్కృత గ్రంథాలే చెప్తారు తప్పు చెప్పడం సంస్కృతం వచ్చినా రాదా అని మాత్రం మీరు అడగద్దు అది వెరీ ఇన్కన్వీనియంట్ క్వశ్చన్ ఎనివే సో ఈ ఋషులు చెప్తున్నారు నీ గురించి చెప్తున్నారు వాం ఋషయ వశిష్టాదయ సో నీ గురించి ఈ విధంగా ఋషులు చెప్తున్నారు ఎవరు ఆ ఋషులు వశిష్ట ఇత్యాడే వశిష్ఠులు మొదలైన ఋషులు ఇంకో ఆది శబ్దం వదిలి కనుక పేరు మీరు పెట్టుకోవచ్చు వామదేవ ఇత్యాది ఋషులందరూ చెప్తున్నారు ఇంకా ఎవరంటే సర్వే అందరూ అందరు ఋషులు కూడా ముక్త కంఠంతో చెప్తున్నారు ఇక ఋషి దగ్గర మీకు భేదాభిప్రాయం ఉండదు భేదాభిప్రాయం ఎక్కడ ఉంటుందంటే వామదూపుల ఎందు ఉంటుంది వాదాలు చేసుకునే వాళ్లలో భేదాభిప్రాయం ఉంటుంది కానీ సత్యాన్ని దర్శించిన వారి ఎందు భేదాభిప్రాయం ఎందుకంటే సత్య దర్శనం చేసిన వాడు వాదించడు వాదించే వాడికి సత్యం దూరంగానే ఉండి ఉంటుంది కాబట్టి వాదూకుల అంటే వాద వివాదము చేయువారి ఎందుకు భేదాభిప్రాయాలు ఉన్నాయి సత్యం తెలుసుకున్న వాళ్ళు భేదాభిప్రాయాలుందో వారు సత్యాన్ని అలా కంటతో ఉంటారు అక్కడ భేదాభి భేదాభిప్రాయం ఎందుకుంటుంది అంచేతనే ఋషులందరూ కూడా ముక్త కంఠంతో మీ గురించి ఈ చెప్తున్నారు మనుష్య లోకంలో ఋషులు మాత్రమే కాదండి దేవర్షి నారద కథ దేవర్షి అయిన నారదుడు కూడా సరిగ్గా అదేవిధంగా చెప్పాడు అక్కడ చెప్పాడు అంటే భాగవతము ఇత్యాది పురాణాలలో నారదవు వాచ నారదుడు చెప్పాను నిధిష్ఠిత నారద సంవాదం ప్రహ్లాదోపాఖ్యానం అంతా కూడా ధర్మరాజు గారికి నారదుడు చెప్పింటారు సో ఆ విధంగా అటువంటి సంవాదాల్లో నారదుడు చెప్తూ ఉంటాడు లేదా నారదుడి పేరు మీద భక్తి సూత్రములో ఉంటే ప్రసిద్ధంగా లోపల ఉంది ఆ సూత్రములకు కర్త అని ఒక ప్రసిద్ధి ఆ సూత్రాల్లో ఈశ్వరుని యొక్క తత్వాన్ని ఆ విధంగా నారదుడు చెప్ చెప్ చెప్పాడు చెప్పినాడు ఇంతేకాదు దేవలోపి అశిచుడు అనే మహర్షి దేవలుడు అనే మహర్షి కూడా ఈ విధంగానే వాళ్ళు కూడా చెప్పి ఉన్నారు వ్యాసశ్చ వ్యాసుడు కూడా అదేవిధంగా చెప్తున్నాడు స్వయం చెవా మంచ బ్రవీషిమే స్వయముగా నీవు కూడా నన్ను ఉద్దేశించి సరిగా ఈ విధంగానే చెప్పి ఉన్నావు సర్వేతృతం మన్యే యన్మాం వదసి కేశవా నే భగవన్ వ్యక్తి విదుర్దేవా నవా కేశవ కేశవ అనే సంబోధన అందమైన సంబోధన అందమైన కేశములు గలవాడా ఇప్పుడు కూడా కేశవ అనే పదానికి పాణి వ్యాకరణం రీత్యా అర్థం చెప్తే అందమైన జుట్టు కట్టు గలవాడా జుట్టు కట్టు అంటే జుట్టునే ఒక కట్టుకుంటారు కదా ఏదో రకంగా అందంగా కట్టుకుంటారు జునపాల జుట్టు తీసుకుని దానికి ఏదో రెబ్బనో ఏదో వేసి పెట్టుకోవడం ఉంటుంది ఆ విధంగా అందమైనటువంటి జుడ్డు యొక్క పట్టుదలవాలి పానీ అయితే నిరుక్త కాపులు వేరే ఉన్నారు వారు ఏం చేస్తారంటే ఆ పానీని పక్కన పెట్టేది ఏకంగం వాళ్ళని పట్టుకు పట్టుకు వేలాడితే ఆ ప్రత్యయాలు ప్రత్యయము ప్రకృతి దీనికి సూత్రం దానిగా సూత్రమంతం కాబట్టి పానీని పక్కన పెట్టండి అలా ఉంది నిరుక్తంలో సో నా సంస్కార మాద్రియేత ఈ వ్యాకరణ సంస్కారాన్ని మరీ అంత గట్టిగా పట్టుకోవద్దు దాన్ని పక్కన పెట్టడం కేషవా అంది కదా కా ఈష వా కా అంటే బ్రహ్మదేవుడు ఈష అంటే శివుడు వా అంటే విష్ణువు అలాగా సంథింగ్ లైక్ దాట్ కాబట్టి బ్రహ్మ విష్ణు శివాత్మ కూడా నీవే సో పురాణంలో బ్రహ్మదేవుడు సృష్టించాడు అని చెప్పుకుంటా అది నీవే ఈ విష్ణువు స్థితి రక్షణ చేసుకున్నాడు అది నీవే శివుడు కలిపేసుకుంటాడు తనలో ఉపసంహారం చేస్తాడు అది కూడా నీవే హే ఆ రకంగా అర్థాలు సందర్భాలు కూడా మీకు కనపడతాయి కేశవ నీవు నన్ను ఉద్దేశించి చెప్పిన వాక్యములు ఏవి గలవో అవన్నీ కూడా యథార్థమువే అని నేను తెలుసుకుంటున్నాను సర్వం ఏతత్ ఋతం అంటే ఈ పైన చెప్పిన విధంగా మనం పది పదకొండు శ్లోకాల్లో చూశాం చాలా విస్తృతమైనటువంటి ఈశ్వర స్వరూప ప్రతిపాదనము భక్తి యొక్క స్వరూపము పరాభక్తి యొక్క స్వరూపము ఏ విధంగా ఉంటుంది ఇదంతా కూడా పదకొండు శ్లోకాల్లో విస్తారంగా చూసి ఇప్పుడు పన్నెండు పదమూడు పద్నాలుగు దగ్గరికి వచ్చాం కాబట్టి అర్జునుడు అంటాడు నీవు చెప్పినటువంటి ఈ తత్వం అంతా కూడా సారా యథార్థం నాకు తెలుస్తోంది చెప్పడమే కాదు ఈ ఋషులందరూ చేతని వచ్చా చెప్పబడినది తర్వాత హే భగవన్సో ముందు అంతవరకు చూద్దాం భాష్యకారులు ఎవంత చూద్దాం సర్వమితి ఇంతవరకు గడచిన గ్రంథ భాగంలో పదో అధ్యాయమే తీసుకోండి మొదటి పదకొండు శ్లోకాల్లో తర్వాత పన్నెండో శ్లోకంలో కూడా పరం బ్రహ్మ పరం ధామ అది కూడా కలుపుకుని ఇదంతా కూడా నీ చేత చెప్పబడినది ఈ మహర్షులందరి చేత కూడా చెప్పబడినది ఏది కలదో ఇది ఏతట్ ్రతం సత్యమే వమే ఇది ఎప్పిది అంతయూ సత్యం అంటే అలా ఏంటంటే ఒకప్పుడు కొంత స్ఫుతి చేస్తారు మీరు చాలా గొప్పవాడి అలా స్థుతి చేస్తారు ఆ స్ఫుతి చేసినప్పుడు కొంత అతిశయోక్తుడు సాధారణంగా అతిశయోక్తి అన్నది పురాణం లక్షణం డెఫినెషనే అలా ఉన్నది పురాణం అతిశయోక్తి లక్షణం అనే డెఫినేషన్ ఉంది కాబట్టి పురాణం దగ్గరికి వచ్చేప్పటికీ మీరు అది అతిశయోక్తి ఉంటుంది అని ఒకటే దాంట్లో సింబాలిజం ఉంటుంది సిగ్నిఫికెన్స్ ఉంటుంది అని అవన్నీ కూడా మనసులో పెట్టుకుని మీరు ఆ వర్ణను అక్కడ ఎనభై కోట్ల సంవత్సరాలు ఆయన పరిపాలించాడు అని ఉంటుందనుకోట అంటే మీరు ఇంకక్కడి నుంచి లెక్కలు వేసించుకుని ఎనభై కోట్లు ఏ సంవత్సరాన్ని అలా మొదలుపెట్టుకోవడం ఎందుకంటే పురాణం అతిశయోక్తి నక్షణం ఎనభై కోట్ల సంవత్సరాలు ఉంటే దానికి అతిశయోక్తి హైపర్ పోలే అన్నది సాధారణంగా మీరు విన్నారో వెయిట్ చేస్తూ ఉన్నాడో కానీ నా కోసం వెయిట్ చేసుకుంటాడు వెయిట్ చేస్తూ ఏదో బస్సు ఏదో నేను పావు గంట ఆలస్యం అయ్యో పాపం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారే మీరు అన్నా అవునండి వెయ్యి సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను అని చెప్పారు అంటే ఆయన అభిప్రాయం ఏంటంటే మీరు అన్న టైంకి రాలేదు చాలా ఆలోచన చేశారు అని అభిప్రాయం అంటే కానీ వెయ్యి సంవత్సరాలంటే ఇప్పుడు పంతొమ్మిది వందల కదా వెయ్యి తీసేసి అప్పటి అలా మొదలు పెట్టకూడదు దిమాగ్ కా బాక్ సో అలా అతిశయోక్తి ఉంటుంది మీరు నేను మాట్లాడుతున్న దాంట్లో కూడా కొంత అతిశయోక్తి ఉంటుంది కాబట్టి ఈ అతిశయోక్తి అనేది ఒకటి సహజంగా ఉంటుంది అది దాని లక్షణమే అలా ఉన్నది శాస్త్రకారులే ఆ వ్యవస్థను చేసి ఉన్నారు అది మనస్సులో పెట్టుకుని మనం గమనించాల్సి ఉంటుంది సో ఇదంతా కూడా ఒకవేళ అటువంటి అతిశయోక్తి ఏమైనా ఉండేమో ఇంతవరకు గడిచిన శ్లోకాల్లో నో ఏదైనా స్తోత్రలో ఏమైనా ఉండేమో నో విచ్ ఈజ్ వెరీ కామన్ అని ఇక్కడ అలాగేమీ లేదు భగవద్గీత గత తత్వము దగ్గరకు వచ్చేటప్పటికి అతిశయోక్తులు స్తోత్రాలు ఉండవు ఈజ్ ఎంటైర్లీ ట్రూ కాబట్టి నేను ఆ విషయాన్ని యథార్థంగా తెలుసుకుంటున్నాను యన్మాం ప్రతి వదసి ఫాషసే హే కేశవ కాబట్టి ఓకే శవ ఏదైతే మేము నన్ను ఉద్దేశించి వివరించినావో అది అంతూ సత్యము అని నేను తెలుసుకుంటున్నాను ఇకపోతే రెండో రెండో లైను రెండో భాగం నహితే భగవన్ వ్యక్తిని విదుర్దే వానదానవాహి అంటే అర్థం ఏంటంటే హే భగవన్ అంటే ఓ శ్రీకృష్ణ భగవానుడా నీ యొక్క వ్యక్తిని నీ యొక్క వ్యక్తిని అంటే వ్యక్తి అంటే వ్యక్తమూట దాని పేరే పుట్టుక పుట్టుక అంటే అంతకు ముందు లేనిదేదో ఇప్పుడు కొత్తగా పుట్టింది అని మీరు అనుకుంటే మీకు తత్వశాస్త్రం తెలియలేదని అర్థం అలాంటిది ఏమి ఉండదు అంతకుముందు ఉన్నదే ఇప్పుడు పుట్టు పుట్టుక అని ఉంటే లోకంలో నాలుగు మీకు దృష్టాంతం చెప్తా ఒక రాయిని తీసుకొచ్చాడు శిల్పి ఒక రాయిని బండరాయిని వెతికి అప్పుడు గుర్తు పెట్టుకుని కట్ చేపించి తెచ్చుకున్నాడు తెచ్చుకుని తన యాడ్లో పెట్టుకుని దాన్ని ఉలీ చుట్టి ఉలీతోటి దాన్ని శ్రీకృష్ణుడిగా మలసటానికి నిర్ణయించుకున్నాడు ఏమండి ఇప్పుడు మీరు చెప్పండి ఆ రాయిలో శ్రీకృష్ణ రూపం ఉంటుందా ఉండదా ఉంటుంది ఉంటుంది మరి ఇతను ఇంకా అంటే శ్రీకృష్ణ రూపం చుట్టూ ఈ రాయి కవర్ చేసేస్తుంది ఏ రాతి భాగం అయితే ఆ శ్రీకృష్ణ రూపాన్ని కవర్ చేసేసి ఉంటుందో ఆ రాయి యొక్క భాగాన్ని అతను ఊలితో కొట్టేసి తీసేస్తాడు ఎప్పుడైతే అలాగా ఆ అనవసరపు రాతి యొక్క భాగాన్ని ఊలితో కొట్టి తీసేస్తాడో క్రమంగా ఆ శ్రీకృష్ణ రూపం వస్తుంది దాన్ని వ్యక్తి కాబట్టి ఇప్పుడు రాగి నుంచి ఆ బండరాయి నుండి శ్రీకృష్ణుని యొక్క ప్రతిమ పుట్టింది అని మీరు అనొచ్చు తప్పేం కాదు కానీ అక్కడ పుట్టడం అంటే అర్థమేమిటి ఇదివలలో కప్పివేయబడి ఉన్న రూపమే ఇప్పుడు ప్రకటమైనది అని ఆ విధంగా ఈశ్వరుడు ఈ సగుణ రూపంగా ఈ హిరణ్య గర్భ రూపంగా అంటే సమస్కృతి బ్రహ్మాండ రూపంగా ఎప్పుడు ప్రకటమయ్యాడు ఆ విషయం ఎలా తెలుస్తుందండి మీకు నాకు తెలిసే అవకాశం ఉందా లేదు అవకాశం ఎందుకు లేదు అదే ఆయన ముందు హిరణ్య గర్భుడుగా ప్రకటమయ్యాకనే ఆ తర్వాతనే మనందరం వచ్చాం పోనీ దేవతలు మనకంటే ముందు దేవతలు వచ్చారు వాళ్ళకేమైనా తెలుస్తుందేమో అంటే వాళ్ళకి తెలీదు ఎందుకంటే ఆ హిరణ్య గర్భుడు ప్రకటమయ్యాకనే దేవతలైనా దానవులైనా ఆ తరువాతనే వచ్చారు అది ఎలాగంటే హిరణ్య గర్భుడు ముందు బ్రహ్మాండ రూపుడు సమష్టి జ్ఞానశక్తి విజ్ఞానశక్తి ప్రాణశక్తి స్వరూపుడు హిరణ్య ఆయన ముందు ప్రకటమవుతాడు ఆయన ప్రకటమైనప్పుడు ఆయన యొక్క బ్రహ్మాండ దేహమునందు వివిధ దేవతలు ఆయనకు అంగములుగా ప్రకటమవుతారు దానికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది ముందు ప్రజాపతులు ప్రకటమవుతారు ఆ ప్రజాపతులలో ప్రముఖమైన వాడు కశ్యప ఆయన ప్రకటమవుతారు దితి అదితి ధనుము అని ముగ్గురు యువతులు వారు ప్రకటమవుతారు వారు కశ్యప యొక్క పత్తులు ఇది పురాణ గాథ సో కశ్యప ప్రజాపతికి దైత్యులు ధనువు అనే భార్య ఏడు దానవులు అదితీయుడు దేవతలు వహిస్తారు అది క్రమం సో ఇప్పుడు ఈ దేవతలు ఈ దానవులు ఈ దైత్యులు వీళ్ళకి ఆ హిరణ్య గర్భుడు తెలిసే ఆయన గంజేతనే పితామోహుడు అని పేరు కశ్యపుడు పిత హిరణ్య గర్భుడు పితామహుడు ఆయన ఆయన ఎప్పుడు పుక్కాడో వీళ్ళ గొస్తుందండి వీళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఒక తండ్రి కొడుకు నడిచి వెళ్తున్నాను వెళ్తుంటే తండ్రి ఏమని చెప్తున్నాడంటే నా ఒక మిత్రుడితో చెప్తున్నాడు మిత్రుడు కూడా ఉన్నాడు పక్కన సో నా వివాహం బాగా ఇందండి తొమ్మిది వందల చాలా ఊరంతా పందిరి వేసి బాధ్యాలు భజన ప్రియులు బ్యాండ్ ఓ బ్రహ్మాండమైన వివాహ కార్యక్రమం జరిగింది అని మిత్రులతో చెప్తున్నాడు చెప్తుంటే అప్పుడు నీకున్నాడు మరైతే నాన్న నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదు నువ్వు అని యాడ్ ప్రారంభించాడు ఎలా తీసుకెళ్తాడు సో అదే అలాగే ఈ దేవతలు దాదవులు వీళ్ళకి ఆ పితామహుడు ఆ హిరణ్యగర్భుడు రూపంగా పరమేశ్వరుడు ఎప్పుడు ప్రకటమయ్యాడో వీళ్ళ ముఖం వీళ్ళకి ఏం తెలుస్తుందండి తెలిసే అవకాశమే లేదు ఇది మామూలుగా పురాణ శైలిలో చెప్పేటువంటి పరిస్థితి అయితే దీనికి వేదాంత విధంగా కూడా చెప్తా అది కూడా నేను మీకు మనం చేస్తాను భాష్యకారులు ఏమంటారో చూద్దాము నహితే తవా భగవన్ వ్యక్తి ప్రభవం విదూహ దేవాహ నా దానవాహ దేవతలు కానీ దానవులు కానీ సరే దైత్యులను కూడా మీరు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు వీళ్ళెవళ్ళు కూడా నీ యొక్క ప్రభావము అంటే నీ యొక్క ప్రకటమగుతము వ్యక్తి అంటే ప్రకటమగుతా అంటే మామూలుగా లూజ్గా చెప్పాలంటే పుట్టుతాను ఎరువు అంటే చూడండి నేను మీకు దానికి అధ్యాత్మ పరంగా చెప్తా చూడండి వేదాంత శాస్త్రం కదా అధ్యాత్మముందు ఇప్పుడు దేవతలు అంటే ఎవరో తెలుసిన ఇంద్రియములే దేవతలు మామూలుగా మీరు ఉపనిషద్మాంగమయంలో మీరు చూసినట్లయితే దేవత శబ్దానికి ఇంద్రియము అర్థం ఆ మంత్రాల్లో కూడా మీరు వినుంటారు సూర్యోమే చక్షుషి శ్రిత సూర్యుడు నా చూపు నందు గలడు ఇంద్రో మే బలే ఇంద్రుడు నా బలమునందు నా బుద్ధిశక్తి ఎందు గలడు చంద్రమా మే మనస్సు శృత ఇదైనా దేవాలయాల్లో ఉండాలి మీరు మంత్రం చంద్రుడు నా మనస్కు గలడు అంటే ఇప్పుడు దేవతలు ఇక్కడే ఉన్నారండి ఈశాన్యో మే ఎప్పుడైనా నాకు కొంచెం కోపం తాపం వచ్చినప్పుడు ఆ కోపతాపాల ఆ రుద్రుడు గలడు వీడి కోపంలో కూడా దేవుడు ఉన్నాడు ఓ దేవత సో ఈ విధంగా సకల దేవతలు వీడి వీడి ఎందు ఆ ఇంద్రియముల రూపంగా ఉన్నారు ఈ దేవతలకు ఇంద్రియములకు దేవతలు అని పేరు ఆ పేరు కూడా ఎందుకు వచ్చిందంటే జ్ఞానేంద్రియముడు జ్ఞానాన్ని సంపాదిస్తూ ఉంటాయి దేవతా శబ్దానికి జ్ఞానము అని అర్థం నేను మీకు ఇందాక కాబట్టి రూపజ్ఞానాన్ని సంపాదించే ఇంద్రియము కను అది ఒక దేవత చెవి శబ్ద జ్ఞానాన్ని తీసుకొస్తుంది ఇంకో దేవత ఈ జ్ఞానములన్నన్నిటినీ పోగేసుకుంటుంది మనస్సు అది ఇంకో దేవత సో ఇవన్నీ దేవతలు